పెట్టుకోవచ్చును ఆ అన్నిటిలో వీడు కాగుతూ ఉంటాడు మాగుతూ ఉంటాడు జీవుడికి రెండు లక్షణాలు ఉన్నాయి కాగుట మాగుట ఏమిటండి కాగుట మాగుట అంటే ఆ కాగటం అంటేనేమో మంటలో మండుట ఇటుక బట్టీలను కావేస్తారు కొండలను కావేస్తారు తేగలను కావేస్తారంటే మంటలో పెడతారనమాట కాగటం రెండోది ఏమిటి మాగటం పళ్ళు మగ్గాలంటే ఏం చేయాలి మాగు సో జీవుడికి పరిణామం రావాలంటే రెండు పనులు తప్పవు కావేయాలి మాగాలి అంతే తప్పదు కాగటం మాగటం తప్పదు అప్పుడే వీడికి పరిణామం వస్తుంది సరే వీడు కాగటానికి ఐదు ఏర్పడ్డాయి నేను మొన్న కూడా చెప్పాను ఏం ఏర్పడ్డాయి కర్మ శోకము రాగ సముచ్చయము మౌనము ఆనందం ఈ ఐదు లక్షణాలలో కూడా కాగటము ఉంది మాగటము ఉంది ఎందుకని వీడు ఖండైక రసం బ్రహ్మము అఖండయిక రసం అంటే ఏమిటండి ఎనిపది నాలుగు లక్షల జీవరాశులలో ఉన్నటువంటి ఆనంద లక్షణమంతా ఒక చోట కొట్టేసామనుకోండి ఒక రాశీభూతమై ఉందనుకోండి అది బ్రహ్మం ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశి కూడా ఆనందమన్న లక్షణం మీదనే వాడి జీవితం జరుగుతుంది అలా ఏదైతే ఎనభై నాలుగు లక్షల దేవరాశులు ఉన్నాయో ఎనిమిది వందల కోట్ల మంది మానవులు ఉన్నారో వీళ్ళందరి ఆనందాన్ని ఒక రాశీభూతమైనటువంటి లక్షణంగా చూస్తే ఏక లక్షణంగా చూస్తే అది అఖండైక రసం పంచభూతాలను కలిపేశాం ఐదు విడివిడిగా ఉన్నాయి ఇప్పుడు అయితే కలిసి కూడా ఉన్నాయి ఏకకాలంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు విడివిడిగా కూడా ఉన్నాయి కలిసి కూడా ఉన్నాయి ఎవరు చెప్పారు సాంఖ్య విచారణ చెప్పింది ఐదు అర్ధ భాగాలు అపంచీకృతంగా ఉన్నాయి ఐదు అర్ధ భాగాలు పంచీకృతమైన పంచీకృతం అపంచీకృతం కలిసి పనిచేస్తున్నాయి భోగ ఉన్నాయి భోగాయతనంగా ఉన్నాయి పంచీకృతం అపంచీకృతం అధిష్టానంగా ఉంది అధిష్టానం ఆశ్రయం అంతే ప్రధానం పురుషుడు సాంఖ్య విచారణ రెండు మాటల్లో చెప్పమన్నారు అనుకోండి మొత్తం అదేం చెప్తుందంటే ప్రధాన పురుషేశ్వర ప్రకృతికి ప్రధానం అని పేరు సాక్షికి పురుషుడని పేరు సాక్షికి మూడు పేర్లు పెట్టాం క్షర అక్షర పురుషోత్తమ పురుషుడికి పురుషోత్రయం అంటారు దీన్ని అంటే క్షర అక్షర పురుషోత్తముడు వీడు సాక్షి ప్రకృతి ఇది కూడా మళ్ళా మూడు పిండ బ్రహ్మాండ విశ్వాండ ఈ మూడు ప్రకృతులే ఈ ఇది ప్రధానం అది పురుషుడు సాంఖ్య విచారణ ఇలా తేల్చేసింది ఇంతేనయ్యా బాబు ఎంత తరచి చూసినా ఇంతే ఇంతకుమించి ఏం చేయడానికి అక్కడేమి విభజన లేదు నిర్ణయము లేదు కాబట్టి వీటన్నింటి అందు అనుస్యూతమై పిండ బ్రహ్మాండ విశ్వాండములందంతటా అనుస్యూతమై ఉండుట అఖండం సరికొద్దిగా మాకు అర్థమయ్యేటటు చెప్పొచ్చు కదా అంటే ఏం చెప్పారు పిండము పిండము నందలి అహము బ్రహ్మాండము బ్రహ్మాండము నందలి అహము ఈ నాలుగింటి చేరిక కూడితే అఖండం బౌ ఎరుకగద్దర మాయన్న యాజ్ సింపుల్ యాబ్జెక్ట్ ఈ నాలుగు మొక్కలు ఉన్నాయి ఈ నాలుగు మొక్కల్ని కనిపేస్తే అఖండం ఈ నాలుగు మొక్కలు విడివిడిగా పనిచేసినాయి అనుకోండి ఖండం యాజ్ సింపుల్ యాజెక్ట్ నేను సుబ్బారావునే నాకు సదాశివుడితో బని లేదు సూర్యుడితో పని లేదు నా గోళ నన్ను పండేవచ్చు కదా కాస్త నా వంట ఏదో నా ఇల్లు నా సంసారం ఏదో నా పిల్లలేదో నా ఆరోగ్యం ఏదో నాకే ఇప్పటికీ బోళ్ళు తలపోట అంశాలుంటే మధ్యలో నీ బ్రహ్మం గొడవంటయ్యా బాబు అన్నాడు అనుకోండి వీడెవడు దేహాత్మస్వరూపుడు పెండము పెండములోని అహము చూసారా నేను అంటున్నాడు నాదంటున్నాడు వీడు పెండము పెండములోని అహము వీడిలాగానే ఓడున్నాడు పైన బ్రహ్మాండం నేను నా సృష్టి వాడు బ్రహ్మము బ్రహ్మాండం సరే ఈ నాలుగింటి చేరిక కలిపితే ఏమైంది అఖండం అర్థమైందండి ఎక్కడ అఖండమైంది అంటే ఈ నాలుగు కలిపిస్తే ఈ నాలుగు ఎక్కడ కలిసిపోయినాయి అని అడిగాడు పరబ్రహ్మము దగ్గర కలిసిపోయింది పరమాత్మ దగ్గర కలిసిపోయినాయి అందుకని పరమాత్మ అఖండం అఖండైకరస చిన్మాత్ర బ్రహ్మాహం అస్మి కాబట్టి సచ్చిదానంద లక్షణంలో ఇవన్నీ కలిసిపోయింది నీ స్వభావ సహజ లక్షణం ఏమిటి సచిదానంద నిత్య నిర్మలతాత్మన అది నీ స్వభావ సహజ లక్షణం కాబట్టి నువ్వు అఖండమా ఖండమా వ్యవహారంలోనేమో ఖండముగా కనబడుతున్నాడు కానీ ఉనికి వాస్తవంలో నీ సహజ స్వభావంలో నువ్వెవరు అఖండం చదవండి అఖండైక రస చిన్మాత్ర బ్రహ్మాహంస్మి నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మాహంస్మి అది రెండో లక్షణం ఇప్పుడు ఏమంటే నాకు అఖండైకరసం తెలిసిపోయిందండి అంటే అర్థం ఏంటి అంటే పెండము పిండములోని అహము బ్రహ్మాండము బ్రహ్మాండములోని అహము అన్నీ సచిదానంద ఘనం అంటే సత్య జ్ఞాన అనంతమన్న నిర్ణయంలో కలిసిపోయింది మూడు మూడు నిర్ణయాలు నేను చెప్పే సచిదానందము సత్య జ్ఞాన సత్య జ్ఞాన అనంతము ఈ మూడు నిర్ణయాలని ఈ మూడిటికి అనువర్తింపజేసుకోవాలన్నమాట సో మొదటి